ఉండేటప్పుడు నువ్వు పరమాత్మ దగ్గర పీర్లు ఎట్లా ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి యశస్సు ఇది ఆయన ఇచ్చినటువంటి సంపద ఇది శ్రీగి ఆయన సమగ్రస్య శ్రీ కనుక పరమాత్మ అందరూ గుర్తుపెట్టుకోవాలి కనుక ఆలయాలు చాలా ఎత్తుగా కడితే గోపురాలు ఎత్తుగా ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ తిరుగుతుండేనా ఆలయాలు కనిపించం కాదు అది ప్రజల కోసం అందరి కోసం एवंत अंदर जीवे अवगन तो राजु आल जो धन कभी संपद कत्वा का दें चरल दिन सात चत హృదయాల్ని హృదయాలు ఏకం చేసి బాటసార్లో పోయేందుకు విడిది గృహాలు కట్టేది ప్రతి చోట మా ఊరిలో కూడా అంటే ఊరు బయట ఓ ఉండేది ఒక మండపం లేక ఆ రోజుల్లో బస్సులు లేవు వాహనాలు లేవు నడిచిపోయే వాళ్ళే కనుక రాత్రి కూడా విశ్రమించాలనుకుంటే ఒక విడిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో విడిది గృహాలు కట్టేటటువంటి ఏమీ చేయలేటువంటి పేదలు ఆ మాత్రం కూడా చేసేటువంటి అవకాశం లేనిటువంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాబట్టి కొందరు ఈ పాఠశాలలో పోవడానికి మధ్య మధ్యలో కూర్చోవడానికి వాళ్ళు మోసుకుంటూ పోతారు కనుక బరువులు ఇచ్చుకొని పోతారు కనుక ఆ బరువులు దించుకోవడానికి అరుగులు కడితే వాళ్ళు కూర్చోవడానికి చెట్ల కింద చిన్న కార్యాలే వీటి కనుక కథ కథ మనసులు ఉన్నాయి మరీ పేదలుగా వాళ్ళు ఏమీ చేయలేకపోతే నలుగురు గెలిచి ఒక ఎత్తైనటువంటి బండలు రాళ్లు తీసుకొని వచ్చి పశువులు ఎక్కడైతే పోతూ ఉంటాయో మేతకు ఎక్కడైతే వెళుతూ ఉంటాయో ఆ దారి ప్రక్కన చాలా దృఢంగా కరుకయ్యేటువంటి రాళ్ళని పొడగాటి రాడని లాభైనటువంటి రాడని నాటేవాళ్ళు అక్కడ ఎందుకో తెలుసా ఆవులు వచ్చేటప్పుడు గేదెలు వచ్చేటప్పుడు పశువులు వచ్చేటప్పుడు మార్గం మధ్యంలో వాటికి ఏదైనా దురదైతే ఆ చెట్ల మధ్య తిరుగుతాయి కనుక అవి అక్కడ గోపు ఉంటాయి ఇవి ఉన్నాయి ఇప్పటికి కూడా సర్వే రాళ్ళు ఎవరికి కావాలి ఇవి సర్వే రాళ్ళు ఎవరికి నా భూమి ఇది నీ భూమి ఇది అని సర్వే చేసుకోవడానికి కాదు వాళ్ళు దీనికోసం కాబట్టి పశువులు కూడా ద్విపదే శం చతుష్పదే రెండు పాదాలతో ఉండేటువంటి మనిషే కాదు ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాల్సి ఉంది చతుష్పదే నాలుగు పదాల పాదాలతో జీవరాశులు కూడా సుఖంగా ఉండాలి అని ఆలోచన వాటి కోసం రాళ్ళు కాస్త గర్వగా ఉండేటువంటి రాళ్ళు పెడితే ఆ పశువులు వచ్చేటప్పుడు అవి కూడా దృఢంగా నడితే పాపం అవి అలా రాసుకుంటూ వాటికి దృఢత అనర్జీ ఉంటే అలా కోంటూ వస్తాయి ఎందుకు తెలుసా చేతులు లేవు గనక గోకేవాడు చెప్పడానికి నోరు లేదు కనుక అటువంటి పశువుల యొక్క హృదయాల్ని కూడా చేసుకొని సేవ చేసేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉంటే అతడు పేదవాడు చాలా చిన్నవాడు అతడు చేసింది చాలా చిన్న పని చాలా పెద్ద మనసు లేదంటారా ఎవరి కోసం చేసే పనిది ఆ పశువులన్నీ అతన్ని సేకరైజ్ చేస్తాయా గుర్తిస్తాయా అతన్ని గౌరవిస్తాయా అతనికి ఏమైనా సన్మానం చేస్తాయా లేదు పేపర్లలో హెడ్లైన్స్ రాస్తాయా వాటికి తెలుసా ఉంది కనుక కోక్కుంటూ గాని తన కోసమే విందరించు పశువుకు తెలుసా అవుకు తెలుసా గేటుకు తెలుసా ఎవరి మెప్పు కోసం చేశాడ ఏ గొప్పను ఆశించి చేశాడతను నేను సుఖం సుఖపడాలి నా సుఖం కోసం చేస్తున్నా ఈ ఆవులు పాలిస్తే తాగుతున్నా ఈ గేదెలు నాకు దృఢతగా ఇలా అనుకుంటూ ఉన్నా తముడు ఎలా గోకరా అని చెప్తున్నా భార్య ఇలా గోకు వెనక నాకు అందడం పశుపక్షాలలో ఉండే బాధల్ని కూడా అర్థం చేసుకునేట అతని మనసు లేని వాటితో ధారాత్మ్యం చేసింది ఇది ఇదంతా ఎందుకు వచ్చిందట ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అవగాహన నేను ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నానని కాదు నేను ఎలా బ్రతుకుతూ ఉన్నాను ఎంత మంది సహకరిస్తే అర్థం చేసుకునేటప్పుడు తనలో ఇంత మంజులమైనటువంటి మనోహరమైనటువంటి మనోగ్ఞమైనటువంటి భావాలు కదిలితే ఈ భావన యొక్క వ్యక్త స్వరూపంగా మంగళకరమైనటువంటి కార్యాలు ఈ సృష్టిలో ఆవిష్కరి పడేలా ఏది చేయకపోతే జీవితంలో మనిషికి శాంతి దిగదు ఏదో చేయాలి జీవితాంతం ప్రతి మనిషి విధంగా ఆలోచించాలి ఇలా ఆలోచించి జీవించినప్పుడే జీవితానికి ఒక సార్థకత కేవలం జనంలో బ్రతకడమే जीवित आज मनि वाचित अंत दौर्भाग्य मैं मनो अंदर विराटे मुख्य शिक्षा वाल कर्मकांड चूसी अनेक उपासना यह सृष्टि ये विराट रूप में गोचर पर दिव्य सृष्टि तरह మంగళకరంగా ఈ ప్రపంచంలో జీవించడం దీన్ని మనసుకు కట్టించిన తర్వాత గురువు కర్తవ్యతను కూడా బోధిస్తుంది నైనా వెళుతున్నావు కనుక వెళ్ళ కానీ నీ కర్తవ్యాన్ని రోజులుగా నేను ఏదైతే నేను హృదయంలో పెట్టాను ఇది వృధా కాకూడదు కాబట్టి రూపాన్ని ధ్యానాల్ని ఉపాసనల్ని హోమాల్ని యజ్ఞాన్ని చర్చించిన గురువు చివరిగా ఇస్తాను ఇన్స్ట్రక్షన్ సత్యం ద్వారా ధర్మం చేరాధ్యాయ ప్రవచనేచ సత్య స్వాధ్యాయ ప్రవచనేచర్మంచధ్యాయ ప్రవచనేచ ధనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ స్వాధ్యాయ ప్రవచనేచ ఎందుకు ఇవన్నీ కూడా స్వాధ్యాయ యోచనాభియాం నా ప్రమాదీత్యాం నా ప్రమీ అభియా ఎట్టి పరిస్థితుల్లో కూడాను దీన్ని వదిలిపెట్టడానికి అవకాశాలు కాబట్టి ధర్మంగా జీవించదు సత్యాన్ని పలుకు ఎంతో శ్రమపడి గురువు బోధిస్తారు ఇలా శ్రమించే నీ కోసం అనుక్షణం మనసును కలిగించి ప్రతి పదాన్ని నీ కోసం తూచి తూచి వాడి ఎందుకని పదం యొక్క అర్థంలోనే భావం ఉంది కనుక పదాలు కలిస్తేనే వాక్యం అవుతుంది కనుక ఒక మహావాక్యాన్ని నీ హృదయంలో ఆవిష్కరించాలి అంటే మంగళకార్యాన్ని గురేగా చేయాలంటే ప్రతి క్షణం గురువు నీ కోసం ఎంత శ్రమించాడో అర్థం కావాలని ఇంత గురువు శ్రమించి బోధించాడు విని వదిలిపెట్టే అర్థం పరమార్థం ఏముండ దాన్ని నువ్వు దాచుకోవాలి అలా నీ గుండెల్లో నిక్షిప్తం కాదని అంటే स्वाध्या पड़ा व अवकाशमें प्रतिरोजू स्वाध्या स्वाध्यायानी विचक दामर्थ्या बुद्धि विज्ञा ने पेलुनी प्रवचन वैकड़ा तेरह अधन सध्यापन అధ్యయన అధ్యాపనాలు రెండు కూడా మీకు హృదయంలో ఉండాలి అని గురువు బోధించి ఆయన వెళుతూ ఉన్నావు కనుక ఇంకా చెప్తున్నాను మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం చేయాలి మేము ఇంకా కొన్ని సూచనలు ఈరోజు కొన్ని వదులుతున్నాం దేవ పితృకార్యాభ్యామ్న ప్రమది ద్రవ్యం మాతృదేవోభవ దృకార్యా నమదిత్యం దేవ్యం పితృకార్యం నమదిత్యం ఇది ఇప్పుడవరకు ఏవైతే నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యత తెలుసుకున్నావు అట్లాగే దేవ పితృకార్యాభ్యాన ప్రణమితం దేవ కార్యాలు శ్రౌకం కానీ స్మారకం కానీ శ్రోతకర్మలు యజ్ఞయాగాది కర్మలు ఏవైతే తెలుసుకున్నావో ఇప్పుడు పది రోజులుగా ఇవి కానీ శ్రౌతక స్థానే ఇదాని ఇప్పుడు నువ్వు స్మారకా కనుక ఆ ఎక్కినయ్యా గారి కర్మలు ఆ వెల్లుబడి కూడా మనం చేయలేకపోతూ ఉన్నాను కనుక ఏదైనా పర్వాలేదు ఏదైనా నీకు భగవంతుని హృదయంలో దించేది ఇవన్నీ సాధనలే ఇవన్నీ ఉపాసనలే కనుక శ్రౌత కర్మలు చేయగలిగితే అటువంటి వాతావరణం ఉంది ఇంటి పరిస్థితులు ఆ అనుకూలించి నువ్వు శ్రౌత కర్మలు చేయగలిగితే ఇట్స్ ఓకే అగ్నిహోత్రాది కర్మలు చేయగలిగితే పర్వాలేదు ఒకవేళ లేదా స్మార్థ కర్మలు స్మార్థ కర్మలు అంటే కాబట్టి నిత్య పూజ స్మార్థకర్మ జపము స్మార్థకర్మ ధ్యానము స్మార్థకర్మ సంకీర్తన స్మార్థకర్మ దేవాలయ సందర్శనం వేదకాలంలో ఆలయాలు లేవి ఇప్పుడు రామకృష్ణ దేవతారాలు వచ్చిన తర్వాత ఇదంతా స్మార్థం మీరు స్మృతుల వల్ల వచ్చినాయి కనుక కాబట్టి దేవాలయ సందర్శనం ఇవి కూడా ఇవన్నీ జరగాలి ఇది దేవకార్యం ఇది కనుక నీ నుండి జరిగితే దేవకార్యాలు జరిగాయి నప్పటి నుండి తవ్వం దీన్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు నువ్వు ఎట్లా ఉందో వదిలితే లేని వాడిపోతాం భగవంతుడు నీకు బ్రతిపరించాడు ఆయన మర్చిపోతే దేనికోసం ఇదంతా కాబట్టి ఆలయ సందర్శనం చేయాలి అందుకోసమే ఆలయాలు పెట్టారు ఎవరు విషయం చేసినటువంటి ఎవరి కోసం ఆలయాలు కట్టిన వాడు ఎంత కాలం ఉంటాడు బృహదీశ్వర ఆలయం కట్టాడనుకో ఎంతకాలం ఉంటాడు ఇప్పుడు లేడతం మనమి చూస్తున్నాం చూస్తున్నాం కంచికి వెళ్తే ఎన్ని ఆలయాలు మధురలో ఎన్ని ఆలయాలు శ్రీరంగంలో ఎన్ని ఆలయాలు చిదంబరంలో ఆలయాలు ఎటువంటి ఆలయాలు ఎవరు విషయం తెలిసినటువంటి వాడు ఎవరి ఆలయాలు కట్టిన వాడు ఎంతకాలం ఉంటాడు బృహదీశ్వర ఆలయం కట్టాడు అనుకో ఎంతకాలం ఉంటాడు ఇప్పుడు లేడతను మనం వెళ్ళి చూస్తున్నాం మనం వెళ్ళి చూస్తున్నాం కంచికి వెళితే ఎన్ని ఆలయాలు మధురలో ఎన్ని ఆలయాలు శ్రీరంగంలో ఎన్ని ఆలయాలు చిదంబరంలో ఆలయం ఎటువంటి ఆలయాలు ఏరి వాళ్ళంతా ఏరి అరే రాజులు రాజ్యములు గలగవే నిజమే వెళ్ళారు కదా ఎవరికోసం నీకోసం నా కోసం కనుక మనం తెలిసి లేకపోతే అంతగా కట్టాల్సిన అవసరం లేదు మనమందరం కలిసి ఆలయం కట్టాం ఆలయాన్ని మనం చూస్తున్నాం మనం పోయేది ఆలయాన్ని చూస్తున్నాం ఈ ఆలయం ఉంటుంది మనం ఉంటాం భగవంతుడు ఉంటాడు మనం ఉండాలి కనుక మన కోసమైతే ఒక పూజా గది చాలు మన కోసమేమైతే ఒక పటం చాలు కానీ రాబోయేటువంటి తరాలకు అవసరమనే ఉద్దేశం చేత పెద్ద ఆలయాలు మనం ఒక్క ఆంధ్రదేశంలో చూస్తే వేలాది ఆలయాలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటికి మూడు వేల తొమ్మిది వందల యాభై ఆలయాలున్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటికి ఎక్కడ మన ఆంధ్రదేశంలో ఇంక ఇప్పుడు ఎన్ని విరిగిపోయినాయి ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు ఇన్ని వేల ఆలయాలు ఉన్నాయి ఆంధ్రదేశంలో కానీ జనం ఎన్ని కోట్ల మంది ఇన్ని వేల ఆలయాలున్నాయనేది మనకు తెలుసు ఇన్ని కోట్ల మంది హిందువులు ఇక్కడ ఉండేది నేను చెప్తున్నా వారానికి ఒక్కరోజు ప్రతి హిందువు ఆలయ సందర్శనానికి అలవాటు పడితే ఇప్పుడున్న ఆలయాలకి పది రెట్లు ఆలయాలు మళ్లీ ఇప్పుడు పునర్నిర్మించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి కానీ ఏ ఆలయాలు చూసినా ఖాళీగా ఉన్నాయి ఎక్కడ మందిరాలు చూసినా వెలవెల పోతున్నాయి వెలుగులు ఆరిపోతున్నాయి భక్తు ఆలయానికి వెళ్లే భక్తుడు లేడు అర్థమవుతుంది అరణ్యాలు ఉంటాయి వన్యమృగాలు లేవు కారణం మనిషి మృగంగా మారాడు గనక వన్యమృగాలు కూడా లేకుండా పోయి పక్షులు లేకుండా పోయి బిగ్గురు పక్షి ఎట్లా ఉంటుంది అని రాజేష్ చూపెట్టాల్సి బొమ్మ ఇలా ఉంటుంది నాయన అని చెప్పాల్సి రేపు మన పిల్లలకి పిల్లలకి పిల్లలు పూడితే చిలకలు ఎట్లుంటాయో నెమ్మళ్లు ఎట్లుంటాయో రేపు వాళ్లు మన చైతన్య భాగవతం చదివితే చైతన్య రామాయణం చదివితే మీ మనవళ్లు మీ మనవరాళ్లు వాళ్ల మనవళ్లు భారతం చదివితే రేపు అరే రే స్వామీజీ రాసిన రివి అవి ఎలా ఉంటాయి రౌంచ పక్షులు ఉంటాయి ఎవరు చెబుతారు బట్టి వాళ్ళకు బోధించేవారు ఎందుకని ఎంత విశాలమైనటువంటి విశ్వంలో తినడానికి ఎన్ని కనీసం హాయిగా ఆడుకునేటువంటి పక్షుల్ని కూడా బ్రతకనించే స్థాయికి మనిషి ఈరోజు దిగజారిపోయాడంటే వాటిని బ్రతకనించే అవకాశాలు లేకుండా ఎక్కడ మిగులుతాయి చెప్పండి కనుక నేను భక్తుణ్ణి ఏం భక్తిని భక్తి భగవంతుడికి దండం పెట్టలేని భక్తి ఎవరికోసం ఇది వారానికి ఒక్కరోజు ఆంధ్రదేశంలో ఆలయానికి వెళ్ళమనండి హిందూని దే టు అప్రిషియేట్ క్రిస్టియన్స్ ఆదివారం అయిందంటే చర్చికి పోతాడు శుక్రవారం అయితే మసీద్కి నో రోజుకు ఐదు సార్లు నమాజ్ చేసేవాళ్ళు మసీదికి పోయి ఉన్నారు నాకు తెలిసి అర్థమైందే మనకెందుకో తెలుసా సర్వం బ్రహ్మమై అది ఇది ఇది వచ్చిన బాధ అర్థమైందే ఈ వాచా వేదాంతం ప్రాణం తీసేస్తా ఉంది మనిషిని నేనేమిటో నాకు అర్థం కావడం లేదు నా స్థాయి ఏమిటో నాకు అర్థం కావడం పెద్ద పెద్ద మాటలు అయిపోతా ఉన్నాయి జీవితం అలా ఏం చేసి మన వెనక ఏముంది బ్రతుకు మనం ఎంత సాధన చేశాం ఎంత శాస్త్రం ఉంది మన దగ్గర మన బ్యాక్గ్రౌండ్ ఏంది ఆలోచన మనిషి నాలుగు మాటలు విన్నాడు అనుకోండి తానే రవణ అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంది ఇంకేం చేయాలి ఇంకా బట్టలు తీసేయాలి అంతే గోచిపెట్టేస్తే రవణ మనిషి అయిపోతాడు అంతకని ఆ పరిస్థితి వస్తుంది ఒకరోజు భావంతో మనిషి కనుక దారిద్రాన్ని పొందితే తర్వాత పొందేది భౌతిక దారిద్ర్యం తప్పింకోట వాళ్ళకేంటి బట్టవణ మహర్షి కౌపం పెట్టుకున్నది నేను అనుకుంటున్నా ఆ బట్టలకి ఆ పుణ్యం లేకనేమో ఆయన దేహం మీద ప్రాకులడే పుణ్యం ఆ బట్టలకి లేదేమో అనుకుంటారు చిన్న విషయం అది గదిలే దేవాలయమే చెలించే ఆలయమే ఎవరికి సాధ్యం అది కనుక దేవ పితృ కార్యాభ్యం ప్రమతి ద్రవ్యం ఎవరికి వాళ్ళం జడ్జి చేసుకోవాలి నేను ఆలయంలో కనీసం భగవంతుని దర్శించుకుంటూ నేను భక్తుని కనీసం భగవంతుని ఆలోచన కదుతున్నాయ నా మనసులో నేను జపం చేస్తున్నాను నేను ధ్యానం చేస్తున్నాను ఇవన్నీపార్టెంట్ స్వామిజీ చెబుతూ ఉంటే తలలు ఊపితే ఏం ఉపయోగం స్వామిజీ ఎంత జ్ఞానం అందిస్తే మాత్రం ఆయన దగ్గర ఉంటుంది ఆయనకు ఉపయోగపడతాదేమో అందరికీ ఎలా ఉపయోగపడాలి నా గురువు నాకు బోధించుండొచ్చు నేను దాన్ని నా హృదయంలో నిక్షిప్తం చేసుకోవాలి లేకపోతే నా గురువుకే పరిమితం నాకెట్లా వస్తుంది అందుకని వెళుతూ ఉన్నావు అది అర్థమవుతుంది నువ్వు వెళుతూ ఉన్నావు నా దగ్గర ఉన్నంత వరకు కనీసం నీ పాడు సంస్కారం నువ్వు ధనం పెట్టలేకపోయినా నేను చేస్తూ ఉంటాను కనుక నువ్వు దండం పెట్టాల్సి వస్తూ ఉంటుంది నేను మాట్లాడుతున్నాను కనుక నువ్వు దండం పెట్టాల్సి వస్తుంది బట్ నవ్వు యు ఆర్ గోయింగ్ అవే పన్నెండు సంవత్సరాలు నా దగ్గర వెళ్ళిపోతున్నావు నీకు కూడా నేను రాలేను ఎవరి మనసులు వాళ్లవే ఎవరి బ్రతుకులు వాళ్లవే ఎవరి మనుగడ వాళ్ళదే రేపేం చేస్తావు నువ్వు దేవపితృ కార్యాభ్యామ ప్రమద్యం కాబట్టి ఈ స్మార్థకర్మలు గాని శ్రోత కర్మలు గాని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్ట ఎవరి నా కోసం కాదు నీకోసం నీకోసం ఓకే పితృకార్యాభ్యామ్న ప్రమదితరం దేవ పితృకార్యాభ్యా పితృకార్యం రెండవది కాబట్టి బ్రతుకునిచ్చినటువంటి భగవంతుణ్ణి ఎట్లాగైతే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము బ్రతుకునిచ్చినటువంటి భగవంతుణ్ణి ఎలా స్మరిస్తూ ఉన్నామో పితృకార్యాభ్యా ఒకవేళ పొయ్యుంటే పితృదేవతలు అంతేనా వాళ్లకు సంబంధించిన కార్యక్రమాలు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు నా తండ్రి పోయాడు ఓకే ఎవరు చేస్తారు శ్రాద్ధ కర్మ ఎవరు చేయాలి యానువల్ సెరమని ఎవరు చేయాలి చేయకపోతే ఎట్లా ఇప్పుడు కర్మలు వాటి ఫలితాలు ఉపాసనలు కర్మకాండ ఇప్పుడు అర్థమైంది కదా ప్రతిదానికి ముడిపడి ఉంది కాబట్టి పోయినటువంటి జీవుడికి ఒక శాంతి కలగాలి అంటే తత్సంబంధంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్లు ఈ పితృకార్యాలు నెరవేర్చాలి శ్రాద్ధకర్మలు చేయాలి ప్రతి సంవత్సరం శ్రాద్ధ కర్మ ఎప్పుడో చాలా మందికి తెలియదు దురదృష్టం